బాధ్యత దైవాన్ని ఆ దైవమే పూనుకొని పాండవుల్ని గెలిపించారు కృష్ణ పరమాత్మ లేకపోతే పాండవులు ఓడిపోయే వాళ్ళే ఉండేది కాదు అసలు వాళ్ళకి మోక్ష మార్గం అజ్ఞాన వృత్తులు జోలికి వెళ్ళకూడదని ఒక నియమం ఉంది కాబట్టి అడవులు పాలయ్యారు అజ్ఞాతవాసన చేశారు వాళ్ళకి ఆ నియమం లేకపోతే పంచ ఎప్పుడో కూడా కౌరువుల్ని ఎప్పుడో చంపేసేవాళ్ళు ఎందుకంటే వీడు బలవంతులే ప్రతిసారి కూడా లక్కలు తగలబెట్టిన ఏకఛత్రాపురం అడుగు తిన్నా తిన్నారు కానీ ఏవి చేయలేదు ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పారు ఇందులో పాండురాజు మరణిస్తూ పాండవులకి కృష్ణుడి చూపించి మీరు ఆయన ఆశ్రయించండి అని చెప్పారు అంటే సత్వగుణం ఎప్పుడు కూడా దైవాన్ని ఆశ్రయించాలి అని పాండవుడు చెప్తే ఈ పంచపాండవులు పాండురాజు యొక్క పుత్రుడు మొదటి నుంచి చివరిదాకా కృష్ణుడిని ఆశ్రయించాడు అవసరమైనప్పుడల్లా ప్రార్థించినప్పుడల్లా వచ్చి రక్షించాడు ద్రౌపది కూడా వస్త్రాపహరణప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది మరి సత్వగుణానికి పట్టేటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి మరి కృష్ణుడు సహాయం చేయాలి తప్పదు ఆయన బాధ్యత చేశాడు అట్లా అడుగడుక్కి అక్షయ పాత్రలో అన్నమై భోజనం అయిపోయిన తర్వాత భోజనం పెట్టమని దూర్వాస మహాముని వచ్చాడు చెప్పిస్తాడు ఆయన కోపిస్తే అప్పుడు కూడా ఒక మెతుకుని లేకపోయినా సృష్టించి ఆ మెతుకు తీసుకోవడం ద్వారా వీళ్ళందరూ భోజనం చేయకుండానే కడుపు నిండినటువంటి పరిస్థితులు మాకు భోజనం వద్దుపోంచి ద్రౌపదిని బాధ పెట్టకుండా ఉన్నారు ఈ రకంగా కృష్ణుడు అవసరమైనప్పుడల్లూ కూడా సహాయం చేయటం అనేది కారణం ఏంటి అంటే సత్వగుణానికి దైవత్వం చాలా దగ్గరగా ఉంటుంది సత్వగుణంగా ఉన్నటువంటి ముమ్ముచ్చువు దైవం యొక్క సహాయం పొందటానికి అధికారి దైవం కూడా సత్వగుణంలో ఉండి తను ఆశ్రయించినటువంటి ముమ్ముచ్చులకి సహాయం చేయాలి అనేటువంటి పక్షపాతం ఉంటుంది ఒక అజ్ఞానికి అధర్మానికి సహాయం చేయకుండా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేటువంటి పక్షపాతం ఉంటుంది పాండవులు సత్వగుణం కాబట్టి పాండవ పక్షపాతి అనేటువంటి పేరు కృష్ణ పరమాత్మకు వచ్చింది భారత యుద్ధాన్ని కథని పాత్రని ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే తప్ప ఈ స్వరాజ్య భగవద్గీత మనకు అర్థం కాదు ఇక్కడ ధర్మం అంటే మూడు రకాల ధర్మాలు చెప్పారు ఇక్కడే వ్యక్తిగత ధర్మము సమాజ ధర్మము అవతార యొక్క ధర్మం మూడు చెప్పడం జరిగింది అవతార పురుషం ధర్మం ఏంటంటే ధర్మ సంస్థాపనం కోసమే అతను ఇచ్చాడు అధర్మాన్ని మాయోపాయం చేత అయినా సరే పోకూడదు కాబట్టి పాండవుల చేత నాలుగైదు తప్పులు చేయించాడు అంటే భీష్ముడి మరణానికి సెకండ్ని అడ్డు అంటే ద్రోణుడు మరణ మరణానికి అశ్వత్థామా హత అని చె చెప్పించాడంటే ధర్మరాజు చేత రథచక్రం కూరుకుపోయినటువంటి కర్ణుండి చేతులు అస్త్రం లేని కర్ణుని అస్త్రంతో అర్జున చేత చంపించాడంటే ఇవన్నీ కూడా పాండవులు చేసిన అధర్మంగా కనపడుతున్నాయి దాన్ని ఈ విధంగా మనం వివరించుకోకపోతే ఈ భారతం అంతా గొంకు రామాయణం అంత రంగు అనేటువంటిది ఒక అజ్ఞాని అనేటువంటి మాటే నిజమవుతుంది కాబట్టి కథ ఇక్కడ కావాల్సింది ఈ కథ ద్వారా ఈ పాత్రల ద్వారా ఈ భారత యుద్ధం బయట జరిగింది కాదు ఒక మానవుల్లో ఒక పిండాండంలో ఒక అజ్ఞాని ముముక్షమైనటువంటి అజ్ఞాని విషయంలో అజ్ఞానిలో ఉన్నటువంటి అజ్ఞాన వృత్తులు పోయి జ్ఞానవృత్తులు వచ్చి చివరికి అజ్ఞాన వృత్తుల్లో ఉన్న కౌరవులు చనిపోయినట్లుగా జ్ఞానవృత్తుల్లో ఉన్నటువంటి ఐదుగురు పాండవులు తప్ప మిగతా వాళ్ళు ఇక్కడ కూడా ఒకళ్ళు మిగలకుండా వంశాంకురం కూడా లేకుండా కూడా పోతే పరిచిత్తు ఉత్తర గర్భంలో ఉన్నవాడు కూడా లేకుండా పోతే కృష్ణుడు మళ్ళీ రెండోసారి ప్రాణం పోసి బతికించి బయటకు వచ్చాడు అంత వంశనాశనం అయిపోయింది అక్కడ కథగా చూస్తే అలా ఉంది ఇక్కడ చూస్తే అజ్ఞానం బీజంతో సహా కురువంశంలో శరీరమే నేను అన్నమయ్య కోసమే సత్యం వంశం ఈ కురువంశం పాండవులు కూడా కురువంశంలో భాగమే అయితే ఇక్కడ మరి పాండవులు మాత్రం ఎందుకు మిగిలి ఉన్నారని ప్రశ్నించవచ్చు పాండవులు మానవ మానవుల ద్వారా పుట్టిన వాళ్ళు కాదు యమధర్మరాజు వరంతో ధర్మరాజు వాయుదేవుడు వరంతో భీముడు ఇంద్రుని యొక్క వరంతో అర్జునుడు అశ్వనీ దేవతల యొక్క వరంతో నకుల సహదేవులు యజ్ఞకొండంలోంచి ఆవిర్భవించినటువంటి ద్రౌపది వీళ్ళంతా మానవులు కాదు కర్మిష్ఠులు కాదు అన్నమయ కోశాలుగా ఉన్నా అన్నమయ కోశమే తాను అనేటువంటి కాదు యుద్ధం పరిసమాప్తంలో వీడు మాత్రమే మిగిలారు ఉప పాండవులు అభిమన్యుడు పోయాడు ఉత్తర గర్భంలో ఉన్న పిండం కూడా కృష్ణ పరమాత్మే తన అంశని ప్రవేశపెట్టి పరిచితులు ఆ బిడ్డ వచ్చేట్టు చూస్తే ఆ పరిచిత్ మహారాజే కృష్ణుని యొక్క అంశ పరీక్షిత్కి కృష్ణుడు ఒక వరం ఇచ్చాడు నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు నీలో నేను ఉంటాను నీ అంతర్యామిగా ఉంటాను